మీరు లీడ్ చేయండి సాంగ్ కూడా మీరే పడాలి విజయ్ గారు మీరు మీరు స్టార్టింగ్ ప్లే చేయండి సార్ పరిస్థితులు పరిస్థితులు మీకు వంద వేల స్త్రాలు చెల్లించుకుంటున్నాం ప్రాబ్ జీవం దేవా వా గొప్ప తండ్రి ప్రభా అయినా ఎంతో మంది చూడని దినమును మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలి ఈ దినమంతా మీకు మహిమ కరకంగా మేము జీవించాలి కేవలం మీ చిత్తము చుట్టూ మేము జీవించాలి మాకు చేయండి మీరు మహిమ పొందుకోండి తండ్రి మా ద్వారా నాయన మీకు వ్యతిరేక భావం ఏది రాకుండా తండ్రి ప్రభా కేవలం మీకు మహిమ మాత్రం తెచ్చి మేము మా టీమ్ అంతా మేము ముందుటకు సహాయం చేయండి ఆయన మమ్మల్ని కరెక్ట్ చేయమని సరిచేసి తండ్రి ప్రభా అన్ని విషయాలలో మాదిరికరకంగా ఉంచామని తండ్రి ప్రభా నాయన ఇప్పుడు జరగబోయే ఆయన పాటలలో గాని వాక్యంలో గాని ప్రార్థనల్లో గానీ మీరు మయమ పొందుకోమని తండ్రి వాక్యము చెంపుచున్న సేవకుని నాయన బలపరిచి నాయన తండ్రి ప్రభ కేవలం మీ మాటలు నోటల్లో ఉంచమని వేడుకొని తండ్రి అది ముప్పై అంతలు అరవై ఫలించి తండ్రి విస్తరించి వరదలిటకు సాయం చేయండి ప్రభా గొప్ప కార్యాలను చేయండి తండ్రి దీని వల్ల నాయన మేము ఏమి నేర్చుకున్నామనేది తండ్రి ప్రభావ తర్వాత రోజుల్లోనైనా దాన్ని బట్టి మేము జీవించలే సహాయం చేయండి గొప్ప కార్యాలయం చేయమని ఎవరైతే తండ్రి నాయన అవుట్ వెళ్లి తండ్రి ప్రభావ సహాయం చేస్తున్నారు ఆ ప్రతి బిడ్డను నాటకం చేసుకోమని ట్రాక్స్ అందబడి ఉన్నాయో ఆయన వారిలో నాయన రక్షణ మారు మనస్సును కలుగజేయమని ఆయన ఏ బిడ్డ తండ్రి లాగా సహాయం చేయమని ముందర వచ్చిన ఈ దిన మరొకసారి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలుస్తా ఏసుక్రీస్తు పరిస్థితి ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి దేవుణ్ణి శృతించము ఆయన కృపని తలపోస్తూ నా కృప నీకు చాలు అన్న మాటని వాడుకుంటాం లాక్డౌన్ సమయంలో మనకి ఆయన కృప చాలా అవసరం ఎందుకంటే మన ప్రభు జ్ఞాపనం జ్ఞాపకం నా కృపణి నేను ప్రభుయేసు పలికిన మాట పరము నడిపించు పాత నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పలికిన మాట परमुनिधि पिंचु बाता परमुनिधि पिंचु बाता कलातलेन नियुन्ना कलावरम मूनी खुन्ना कलातलेन नियुन्ना कलावरम मूनी खुन्ना येशु देवनी कणिगुन्ना సుదేవుని కలిగున్నా లేదు భయమూ అన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభుయేసు పల్లికిన మాత పరము నడిపించు బాత పరము నడిపించు బాత శోధన బాధలున్నా వేదన రోదన నిల్లున్నా శోధన బాధలున్నా శరీరముందు ప్రభుకు స్థుతులను పెళ్ళి పన్నా నా కృప నీకు చాలు నేను నీకున్న మేలు ప్రభు ప్రభుయేసునము నడిపించుబాటాము మన మధ్యలో చక్రవర్తి బ్రదరు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు మనతోనే థ్యాంక్ యూ సార్ విజయ గారు సార్ మీరు మీరు ఒక్కడే ఉన్నారు కదా మన ముగ్గురే ఉన్నాం సార్ చంద్రశేఖర్ సార్ మీరు నేను ఈరోజు ఎఫ్ఐఎం సార్ది వాక్యం యాక్చువల్గా కానీ సార్ వాళ్ళు బయట సర్వీస్కి వెళ్లేపాటికి వాళ్ళు జాయిన్ అవలేకపోయారు దానికి నాకు చెప్పారు ఈ రోజు వాక్యం చెప్పని ఈ రోజు లీడింగ్ వచ్చేపాటికి మన సంపత్ సార్ది సంపత్ సార్ కూడా వేరే పని ఉండి ఆయన డ్రాప్ అయిపోయారు సార్ వీళ్ళు సార్ చెప్పండి చంద్రశేఖర్ సార్ చె ఈ భాస్కర్ సార్ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోలేదు గొడవ చేస్తున్నారు కట్ చేశాను మళ్ళీ జాయిన్ చేస్తాను సార్ మ్యూట్ లో పెట్టుకోమని చెప్తా టైంలో సరే సార్ చేసుకున్నా పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి ఏసయ్య నీ నామని కొందోతుల స్తోత్రాలు తండ్రి ఇదిగో నాయన ప్రభా మరి ఉదయకాల సమయంలో ప్రభాలో ప్రభా మరి ఆశను పుట్టించి ప్రభా నీ పాద పిలిపించుకున్నందుకు నీ కొందోత్రాలు అయ్యా నీ చిత్తము మరి నెరవేర్చేవాళ్ళు ప్రభా మరి ఇప్పటివరకు మీరు అయ్యా వాక్యాన్ని వివరించుకోబోతుండగా ప్రభా నీ మాట ప్రభాటి నుంచండి ప్రభా మీ చక్కగా వివరించడానికి వినేవారు మాట్లాడడం దేవాని కొంద ప్రభా వాక్యం ద్వారా మీరు కార్యం చేయండి దేవాణి కొందనాలు ప్రభా వాక్యం ద్వారా ప్రభా మేము మా జీవితాలు సరి చేసుకోవడానికి గ్రహించండి సన్నిధిని మాతో ఉంచమని ఏసారి శక్తి కలిగిన మామూలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికి వందనాలు ఈ సమయాన్నిచ్చిన మరి చంద్రశేఖర్ సార్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి ఎఫ్ఐఎం సార్కి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ముఖ్యంగా ఈరోజు శ్రమలు అనే దాని గురించి ధ్యానం చేయాలి అని అని నాకు వచ్చిన తలంపుని బట్టి దేవుడిచ్చిన తలంపుని బట్టి ఈ శ్రమల గురించి మాట్లాడుకుందాం అని ఆశపడుతున్నాను శ్రమ మనిషికి అసలు ఎందుకు వస్తుంది అనేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు మనిషి చేసుకునే స్వయం కృతాపరాధం వల్లనే ఈ శ్రమ అనేది వస్తుంది ఇది దేవుని వల్ల కలిగిందయితే కాదు ఎందుకు అనేది ఎంతంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుత్వాన్ని స్వయంగా వెళ్ళి అయ్యా నేను పరలోక రాజ్యంలోకి ప్రవేశిపాలి ప్రవేశించాలి అని అంటే నేనేమి చేయాలి అని అడిగినప్పుడు నువ్వు ఫలానజీ ఫలాందజీ అని చెప్తా ఉంటారు ప్రభు అవన్నీ చేశాను అన్నప్పుడు ఆఖరికంటారు నీవు నీ ఆస్తిని అమ్మి భేదలకి ఇవ్వు అన్నప్పుడు అతనికి పాపం బహు కష్టం అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తుంది ఎందుకంటే అది కష్టంతో కూడుకుని అతను చీమలు గనక ఎట్లా కొంచెం కొంచెం తీసుకుని వెళ్లి పుట్టలో దాచిపెట్టుకుంటాయో అలా తినో తినకో ఈ లోకంలో సమకూర్చుకుంటాం కాని ఒక రోజు అవి చెమటలు కొట్టి కొట్టేస్తే శత్రుడు ఎవడో దొంగడు చెతుకుపోతాడు ఆ రోజు దుఃఖపడాలి ఈ రోజు కూడా ఎందుకంటే ఆ అటువంటి పరిస్థితుల్లో మనకేంటంటే దుఃఖమేమి వస్తుంది నిజమే కదా ఈ లోకంలో మనం ఏం సంపాదించుకున్నా అది అంతా వృధానే కదా వేస్ట్ కదా దేనికి పనికిరాదు కదా అనే జ్ఞానంతో ఉంటే శ్రమ మన దగ్గర రావడానికి భయపడుతుంది యోగు గారి విషయంలో జ్ఞాపకం చేసుకుంటే అతను మరి దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు అనే ఒక చిన్న మాటలో ఎంత పెద్ద జ్ఞానం ఉందో ఆ మాట అనడానికి ఎంత ధైర్యం కావాలో సమస్తం నాకు దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఏమో దాంట్లో అని నేను అన్నాడు నా బిడ్డలు కష్టపడి కన్నా కష్టపడి పెంచుకున్నా కష్టపడి పెట్టుకున్నా అని నన్ను గనక వాళ్ళు అన్నట్టు అయితే వాళ్ళ గనక అన్నట్టయితే ఆ మాటలు గనక ఆయన కనుక అన్నట్టు నిజంగానే అతనికి లోకం కనిపించేది శ్రమ కనిపించేది కష్టం కనిపించేది కానీ ఈ లోకం వైపు ఆయన చాలా జ్ఞానంతో దేవుని జ్ఞానంతో దేవుడే ఇచ్చాడు ఇదంతా దేవుడే తీసుకున్నాడు ఏమి దాంట్లో అని చెప్పి చాలా నిబ్బరం కలిగినటువంటి మనసుతో ప్రశాంతత కలిగినటువంటి మనసుతో ఓ ఆయన ఆ మాట మాట్లాడాడు అంతేకాదు కానీ ఆ భార్య వచ్చినప్పుడు కూడా అయ్యా ఎందుకు నీకు నీ కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి ఇంకా దేవుడు దేవుడు దేవుడు ఆ దేవుడు నిన్ను ఆలకించట్లేదు కదా నీ కనపడట్లేదు కదా ఆ దేవుడి నామాన్ని దూషించి నువ్వు సవరాధ భర్తని గౌరవించటం మానేసి భర్తకు సహకరించడం మానేసి భర్తకున్నటువంటి ఆ విశ్వాసంలో కొంచెమన్నా నాకు లేదని సిగ్గుపడాల్సింది మానేసి బర్తకి ఉచితమైనటువంటి సలహా ఇచ్చి చావమని చెప్తుంది చూడండి మరి అయినా కూడా ఆయన వెర్రి దానిలాగా మూర్ఖురాలు మూర్ఖురాలు లాగా మాట్లాడద్దు చెప్పింది కదా నిజమే కదా అని అక్కడ టెంప్ట్ అలాంటి జ్ఞానం మనకు కూడా శ్రమ మనల్ని ఏమీ చేయలేదు అసలు శ్రమ అనేది మనం అనుకు మనం అనుకుంటే శ్రమ మనం దాన్ని పట్టించుకోండి పోతే శ్రమ కూడా సిగ్గేసి మన దగ్గర రావడానికి భయపెట్టి రాదేమని అనిపిస్తుంది మరి దేవుడు మనకు ఎందుకు ఆ జ్ఞానాన్ని ఇవ్వట్లేదో తెలీదు గాని మనం ఏ విధంగా శ్రమల్ని అనుభవించాలి అని నేను అంటే ఇక్కడ నాకు రిఫరెన్స్ రోమ రోమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన చదువుకున్నాం రోమిల్ రాసిన పత్రిక అధ్యాయము నాలుగు ఐదు శ్రమలేందు అతిశయపడుదము అంటే కొంతమంది ఈ లోకల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే నాకు వంద ఎకరాల పొలం ఉంది నా దగ్గర ఒక పెద్ద ఎస్టేట్స్ ఉన్నాయి ఉన్నాయి ఆస్తిపాస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి బంగారం ఉంది బింజికారులు ఉన్నాయి పలుకుబడి ఉంది హోదా ఉంది ఖరీదైన బట్టలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు గర్విస్తూ ఉంటారు అతిశయపడుతూ ఉండాలి ఉంటారు అది వాళ్ళకి వాళ్ళకి అదే తెలుసు అవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా అతిశయించడం అట్లా గర్వపడటం అనేది తెలుసు కానీ క్రీస్తుని ఎరిగిన వాడు అతిశయపడాల్సింది ఏంటంటే నాకు ఈ రోజు ఈ కష్టం వచ్చింది దాన్ని జయించాను ఈ రోజు నాకు ఈ శోధన వచ్చింది దాన్ని జయించాను ఈ రోజు నాకు ఈ ఆపదొచ్చింది నన్ను ఏమి చేయలేకపోయింది అని అని దాని ఎందు అతిశయపడాలి నిజంగా ఈ విషయం నన్ను ఎంతో నాకెంతో నేర్పిచ్చింది ఈ మాట ఎందుకంటే నేను సువార్తకి వెళ్ళిన ప్రతిసారి ప్రతిసారి నాకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కానీ నిజంగా నిజంగా చెప్తున్నా ఏ రోజు నేను ఆ కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు నాకెందుకు ఇట్లా జరుగుతుందనే బాధ కూడా రాలేదు ఒకసారి ప్ర ప్రేరికి వెంటనే చిన్న చిన్న చిన్న సమస్యలు భార్యాభర్తల మధ్య ఆ ఒక్కరోజే ఓహో ఈ బలే భలే తెలివిగా చిక్కు పెట్టాడే అనుకున్నాను ఆ ఈవినింగ్ కి సర్దుబాటు అయిపోయింది రెండో రోజు మరి రెండోసారి ఆ గుంతకాల్ ప్రాంతం వెళ్ళి ఆ బ్లేడ్ బ్యాచీ చేతుల్లో పడ్డా నేను దేవుడు రోజుకు మూడు సార్లు చార్జింగ్ పెట్టుకునే ఫోన్ ని నీకెందుకు ఈ ఫోన్ ఉంటే నువ్వు వదిలిపెట్టేటట్లేవని చెప్పి ఫోను ఆ బ్లేడ్ బ్యాచి కప్పచెప్పారు గాని నన్ను ఏమీ చేయలేకపోయారు రెండో రోజు ఆ ఫోన్ కోసం అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం కోసం అని చెప్పి స్టేషన్కి వెళ్తే ఎస్ఐ సిఐ ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు ఏంటి నిన్నేమనలేదా వాళ్ళు నిన్నేమి అనలేదా బ్లేడ్లు చూపించలేదా కత్తులు చూపించలేదా కొట్టలేదా బూతులు తిట్టలేదా అసలు నేనేమనలేదని చెప్పి ఇద్దరు నోరు ఎడబెట్టుకు చూశారు సిఐ ఎస్ఐ నన్ను ఏమి ఇద్దరే ఇద్దరు కుర్రోళ్ళు ఫస్ట్ బండి మీద వచ్చారు నన్ను నా మీదకి నేను అప్పుడు డిఎల్ మోడీ గారి ఉప్ ఉపమానం వెంట ఉన్న కాఫీ ఉపమానం ఆ టైమ్ లో జరిగింది ఇది ఎగ్జాక్ట్ గా వన్ ఫిఫ్టీన్ నైట్ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఆ టైమ్ లో జరిగింది నేను ఏమనలేదండి అని చెప్పి అంటే వాళ్ళు నా దగ్గర డేటా మొత్తం తీసుకున్నారు అదృష్టవంతుడు అయ్యా అన్నారు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లో దాదాపు ఒక కేసెస్ ని వాళ్ళ పేర్లు వృత్తితో సహా ఐడెంటిఫై చేయగలిగాను ్లడ్ పడకోకుండా ఒక్కను కూడా మర్యాద పంపించిన కూడా ఒక్కడు లేడు మా ఊర్లో మా ఊర్లోనే ఆటో డ్రైవర్ నైట్ నైట్ డ్యూటీ నైట్ డ్యూటీలు చేసుకునే సెక్యూరిటీ వాళ్ళని కొట్టారు చాలా మందిని కొట్టి పంపించారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నారు ఒకనైతే చంపాలని ప్రయత్నం చేశారు కానీ దేవుడు నన్ను ఇది చేశారు రెండవసారి మొన్న ఎక్కడికి వెళ్ళొచ్చినప్పుడు మారకాపురం వైపు వెళ్ళొచ్చినప్పుడు మా ఇంటి దాగానే మా మిస్సెస్ బాగాలేదు ఆ ఎమ్ఐకి బాగాలేదని చెప్పి ఆ హాస్పిటల్ తీసుకుని వెళ్లి ఆ ఎమ్ఐకి అంతా చేయించాను నైట్ నైట్ అయిదు కూడా తెల్ల నాలుగు గంటల జాములో నాకు బాగా ఈ జేబు దగ్గర నొప్పి వస్తుందండి పెయిన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ హెంట్ దగ్గర అది లెఫ్ట్ హ్యాండ్ కి బాగా షాక్ కింద నాకు ఎందుకు తెలియదనంగానే ఈసీజీంచారు ఈసీజీ లో తేడా ఉంది నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందన్నారు తీసుకెళ్లి ఐసీ లో పెట్టారు నాకు ధర ఇరవై టాబ్లెట్లు ఇచ్చి మినిమన్నా మింగమన్నప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలే కానీ ఆ మింగి ఎప్పుడైతే టాబ్లెట్లు తీసుకున్నా నవ్వు వచ్చింది ఏంటి నేను బానే ఉన్నా కదా హార్ట్ స్ట్రోక్ ఉన్నారు హార్ట్ స్ట్రోక్ అంటే నిజంగా నేను నవ్వుకున్నా ఆయన ఆ ట్యాబ్లెట్లు తర్వాత నిజంగా చావ్ అంటే ఏంటో నాకు ఎదురువుగా కనిపించింది నేను అయిపోతానేమో నేను చనిపోతున్న భార్య పరిస్థితి ఏంటంటే ఆ క్షణానికి బాధపడ్డా కానీ ప్రార్థన చేసుకున్నా బతుకుంటే నేను సాక్షిగా ఉంటాను పరిచర్ చేస్తాను కాలం చనిపోతే నేను ఏం చేయగలిగిన లేదు ఒకవేళ చనిపోతే నేను చేసుకోలే అని చెప్పి ప్రార్థం చేసుకుని ఫిఫ్టీన్కాన్ఫియస్ ఏం జరిగింది అనేది నాకు తెలియదు నాకు రెండోసారి అట్లా జరిగింది మొన్నేళ్ళు వచ్చాను ఉన్నా ఊరికి ఊరికి వెళ్ళి చెకప్ చేయించుకోవచ్చుకుందాం అనుకుని వెళ్ళాను ఇమీడియట్ గా సర్జరీ చెయ్యాలండి లోపల మీకు చాలా ప్రాబ్లం ఉంది ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం ఉంది ఇప్పటికే పర్స్ఫామ్ అవుతుందని చెప్పి నాకు చిన్న సర్జరీ జరిగింది ఆ రోజు కూడా దేవుడు డెబ్బై రూపాయలు ప్యాకేజీ దాన్ని జస్ట్ ముప్పై వేలు ముప్పై తొమ్మిది వేలతో అప్రాక్సిమేట్ గా నాకు అయిపోయేటట్టు దేవుడు చేశాడు ఈ రోజు ఆరోగ్యాన్ని ఇచ్చారు అంటే నాకు ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చినాయి నన్ను మోటివేటే చేసినాయి గాని ఏ రోజు కుంగటడం అనేది వెనక చూడాల నాకు వీటన్నిటికీ మించి ఇంకో బాధ కూడా ఉంది నాకు ఆ బాధ అయితే మనసులో లేదు గాని సమాజం వల్లే నాకు విపరీతమైనటువంటి సమస్య ఉంది దేవుడు చిత్తం ఎట్లా నడిపించాలంటే అట్లా నడిపిస్తారు ఆయన ఈ లోకంలో మీరు ఏమైతే కోల్పోయారు అవన్నీ అక్కడ ఇస్తానన్నారు కాబట్టి నాకు ఆ విషయమే నన్ను మోటివేట్ చేస్తా ఉంది గాని ఇంకా ఏమీ లేదు అయితే ఇక్కడ దీంట్లో అదే మాట చెప్తున్నాడు ఏంటి అయ్యాని అని అంటే మన శ్రమల ఎందు అతిశయ పడాలి అతిశయించాలి ఈ రోజు క్రైస్తవ సంఘాలు ఆ విధంగా అతిశయించే పరిస్థితిలో ఉంటే శ్రమని దేనికి మనం ఏమీ చేయలేదు ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకే చిన్న చిన్న శ్రమలకే క్రైస్తవులు ఈ రోజు దారి దెబ్బిపోయే పరిస్థితిలో ఉన్నాడు అయితే వాటిని మనం పట్టించుకోకపోతే గనక వాయి మనం ఏమి చేయలేవు రెండవది ఈ నాలుగో నాలుగు ఐదవ వచనం ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుచున్నది చూడండి ఎందుకంటే ఒక్క శ్రమ వచ్చింది యేసు ప్రభుత్వ వచ్చింది యేసు ప్రభు ఎట్లా శ్రమ వచ్చింది యేసు ప్రభు నల దినాలు అక్కడ క్లియర్ గా రాసిపెట్టుంటది ఆయన ఆ శోధించ చేత శోధించబడినట్లు ఆయన అరణ్యం మనకు కొనబ కొనుకోబడను ఆ తర్వాత నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు శోధించబట్టానికే కాని ఆయన నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అది అప్పటికి అప్పటికి అది వెనక తిరగలేదు తగ్గలేదు అది వచ్చి దగ్గర ఉంటది వచ్చి అంటది యేసుప్రభు ఆకలిగా కొన్నాడని అయ్యా నువ్వు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినరాదా యేసు ప్రభు గద్దగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదండి ఆ ఒక్క ఆ క్షణానికి అట్లా గాని ఒకసారి దాన్ని క్రాస్ అయ్యామని అంటే పరుగు పందెంలో వంద మీటర్లు అని చెప్పి వంద అనేది శ్రమ అది తొంభై మీటర్లు ఈజీగా పరిగెత్తగలుగుతాడు ముప్పై మీటర్లు ఈజీగా పరిగెత్తగలుగుతాడు పది మీటర్లు సరదాగా పరిగెత్తగలుగుతాడు వంద అనే దాన్ని దాటిన వెంటనే ఆ శ్రమంతా పోతుంది వాడికి విజయం వస్తుంది అప్పుడు వాడికి ఆ అప్లాజెస్ ఏవైతే ఉన్నాయో ఆ గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎంకరేజ్మెంట్ ఏమైతే ఉంటుందో వాడికి విజయానికి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది మనకి ఆ వంద అనేది వాడికి ఎట్లా కష్టమైన తరుదో దాన్ని దాటానికి ఎంతో మంది ప్రయత్నిస్తాడు కానీ ఒక్కడే దాన్ని దాటగలుగుతాడు ఆ ఒక్కడికే ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు వాడి తర్వాత వచ్చిన సెకండ్ ర్యాంక్ ఇస్తాడు మనం ఆ ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలి అంటే ఆ శ్రమని ఫేస్ చేయకపోతే ఆ ఫస్ట్ ర్యాంక్ ఎట్లా ఇది చేసుకోగలుగుతాం ఆ కిరీటం అనేది ఎట్లా వస్తుంది మనకి ఆ బిరుదు ఎట్లా వస్తుంది అవి తెచ్చుకోవాలి అని అంటే శ్రమని అనుభవించక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనియదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి అదే ఇదే రోమిల్ కాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది చూసుకుందాం ముప్పై ఐదులో చూస్తే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాబు వాడు ఎవడు శ్రమైనను హింసఅైనను కరువైనను వసరహీనత అయినను ఉపద్రవైనను ఖడ్గమైనను మనల్ని ఎడవబాపునా చూడండి ఈ మాటకి ప్రతి ఒక్కరూ మనం మన హృదయాల్లో ఆలోచించుకోవాలి నిజమే కదా నాకు ఏదైనా సరే నాకు ఈరోజు భోజనం లేదు అయినా నేను ప్రార్థన చేయాలి ఈ భోజనం నాకు దేవుడికి గ్యాప్ అనేది పెట్టకూడదు గ్యాప్ అనేది తీసిరాకూడదు శ్రమ శ్రమైనా తీసిరాకూడదు నిజంగా మనం చూస్తే బైబుల్ ఎంతో మంది షడ్రక్ అభిధుకో వీళ్ళు దీంట్లోకి వెళ్ళినప్పుడు అగ్నిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా పాటలు పాడారు అక్కడ వాళ్ళని పంపించింది ముగ్గురు కాని నలుగురు కనపడ్డాడు దెబ్బ రాజు కూడా మారిపోయాడు శ్రమే కాని వాళ్ళు జయించారు అట్లాగే మనం ఇక్కడ చూస్తే బాధ సరే హింస సరే ఎవరి పై అధికారుల వల్ల ఈ లోకం వల్ల చుట్టుపక్కల వారి వల్ల లేకపోతే మనుషుల వల్లే హింస వచ్చినప్పటికి మనం దేవుని స్థుతిస్తే అది ఎక్కడికి ఏమి చేయదు ఎందుకంటే అక్కడ ముందు చదువుకున్న లేఖనాల్లో ఏం రాసిపెట్టిందంటే అది మనల్ని మంచిగానే ఉంచదు కాని పాడు చేయదు చూడండి దీని ఈ శ్రమేందు అతిశయపడాలి ఇది మనం సిగ్గుపరచనేది ఈ శ్రమ అనేది అందుకని చెప్పి ఇక్కడ ఏంటంటే శ్రమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా మరి వస్త్రహీనత అయినా ఏది జరిగినా సరే ఏమి ఏది ఏమైపోయినా సరే మనల్ని ఇవి ఏమి కూడా దేవుడి నుంచి మనల్ని వేరుపరచకూడదు ఇవి ఏమి కూడా మనకి దేవుడికి గ్యాప్గా ఉండకూడదు ఎందుకంటే దేవుడు యశా గ్రంథంలో చెప్తాడు సహాయం చేయకుండా ఉండునట్లు నా చేతులు కొరతగా లేవు నా చెవులు మందంగా ఎందుకు నేను మీ ప్రార్థనలు వినట్లేదు అంటే నీకు నాకు మధ్యలో మీ పాపాలు అడ్డుగోడగా భయంకరమైన అడ్డుగోడగా ఉన్నాయని నన్ను కాబట్టిది కూడా ఈ వస్త్రహీనత గాని శ్రమగాని బాధగాని ఇరుకుగాని కడ్గంగాని ఎవడను గొత్తిమీద కత్తిపెట్టినా సరే మనం ఏది ఏమైపోయినా సరే దేవుడిని వదులుకుని ఉన్నప్పుడు దేవుడికి మనకి ట్రాన్స్పరెంట్ గా ఒకరి బాధలు ఒకరికి కనపడతా దేవుడు కచ్చితంగా నిరీక్షణ కలిగి ఉంటే మనల్ని ఆ పరీక్షలో నుంచి ఆయన మనల్ని బయటికి తీసుకుని మనం భరించలేని పరిస్థితిలో గనక ఉంటే అది గనక మనకు అడ్డుగోడగా ఉంటే దేవుడు కూడా ఏమి చేయలేడు ఎందుకంటే యేసు ప్రభు కూడా భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి ఆఖరికయ్యా నీ చిత్తమే నెరవేర్చు నా నా తలంపు కాదు కాని తండ్రి ఈ బాధను ఈ గిన్నెను నా నుంచి తొలగించు అని నన్ను నీ చిత్తమే అంటాడు మళ్ళీ పొరపాటు అన్నానేమో అని నేను నీ చిత్తమే నా ఆలోచన కాదు ప్రభువే అంత తగ్గించుకుని దేవుని మీద అనుక్షణం ఆధారపడి తండ్రి మీద అనుక్షణం ఆధారపడి శ్రమ అయ్యేంత వరకు చనిపోయేంత వరకు అనుభవిస్తే నీకు నాకు ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న శ్రమలు ఎటువంటి శ్రమలు ఏవు గారికి గొప్పయ్యా పౌరు గారి కన్నా లేకపోతే స్టెఫెన్ కన్నా ఎంతో మంది భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించారు ఇవాళ క్రైస్తవ జీవితంలో శ్రమ అనుభవించినటువంటి వాము శ్రమ ఎందుకంటే ఈ రోజు బోధలు కూడా శ్రమ అనేది నీ దగ్గరకు రానే రాదంటాడు శ్రమ లేకుండా అసలు శ్రమ లేదు అని అంటే మనం రైట్ వేలో లేవనే శ్రమ లేదు అని ఏంటంటే మనం మంచి మార్గంలో లేమనే ఎందుకంటే అది ఇరుకైన మార్గం ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే చాలా బాధలు పడాలి అని చెప్తాడు దేవుడు అనుక్షణం శ్రమ పడాలి చెప్తూనే వస్తాడు వీళ్ళు ఏంటంటే నిబంధన గ్రంథంలో దేవుడు ప్రేమించాడు కాబట్టి మన్నాను దీన్ని కూడా నువ్వేం చేసావయ్యా మాకు అని దేవుడిని ఎదురు తిరిగి మాట్లాడారు కాబట్టి నీ వల్ల మేము ఇస్రాయేల్ ప్రజలు అడిగారు నువ్వేం చేసావు మాకు అని చేసిన మేలంతా పొందారు చాలా దేవుని దగ్గర నుంచి డైరెక్ట్ గా ఏమేమి పొందాలో ఏమేమి అవసరమో దేవుడు వాళ్ళు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా అవసరం కలిగి మరి దేవుడు ఈ రోజు కూడా దేవుడు ప్రేమించకపోతే దేవుడు సృష్టించిన సృష్టి సముద్రంలో చేపలు ఆగిపోయినాయండి ఈ రోజుకి నదుల్లో చేపలు తరిగిపోయినాయండి దేవుడు ఇచ్చాడు ఆహారాన్ని ఎందుకు ఎన్ని తరాలకైనా సరే ఇది మాత్రం స్కేర్ సిటీ అనేది రాకూడదు ఈ వాతావరణంలో ఏమైనా మార్పు వచ్చిందండి గాలి ఏమైనా తగ్గుతుందా మనుషులు పెరుగుతుందో పిలుచుకుంటానే ఉన్నారు గాలి ఆక్సిజన్ అనేది అందకుండా పోతుందా మనుషులు పెరుగుతానే ఉన్నారు భూమి సపోర్ట్ చేయకుండా ఉంటుందా మనిషి ఏమి తయారు చే అంత తెచ్చుకొని అంత జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి అన్ని బెనిఫిట్స్ దేవుడి దగ్గర నుంచి పొందుకొని ఇస్రాయిల్ అడుగుతారు అయ్యా నువ్వేం చేసావు మాకు అని అంటున్నారు ఈ బోధనే దేవుడు నీకు ఉచితంగా చెప్పి ఆ పాత నిబంధనలు గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలను తీసుకుని చెప్తున్నారు గానీ యేసు ప్రభు మరణ్యాడు చనిపోయాడు నీ కోసం నా కోసమే చనిపోయాడు మరణం వరకు శ్రమను అనుభవించాడు కాబట్టి ఆయన పోలి మరి మనం నడుచుకోవాలి ఆయన మాదిరిగా తీసుకోవాలి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధతతో జీవించాలి యథార్థతతో ఉండాలి నీతిని నమ్ముకోవాలి పెదవరాండ్లకి పిల్లలు లేని వాళ్ళకి దిక్కు మాలని వారికి వారికి మనం వాళ్ళకి మనం వాళ్ళని ప్రేమించాలి వీటికన్నా దేవుడు ఎక్కువే అడగట్లేదు వీటిని చేసినందుకే ఆ రోజు సమాజం దేవుణ్ణి సహించలేక నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావా నువ్వు ఇవన్నీ అద్భుత కార్యాల ఆశ్చర్య కార్యాలన్నీ చేస్తున్నావా అని చెప్పి దేవుడిని శ్రమకే అప్పగిస్తే దేవుడు అయ్యా అని చెప్పి ఎంత దీనంగా తండ్రి నీ చిత్తమైతే ఈ నా దగ్గర నుంచి తొలగించు నేను అన్నాడుగాని ఆయన ఆయన తీసేసుకోలేదు ఇది దేవుని చిత్తం జరిగించబడాలి అన్నాడు దేవుడు నీ పక్షాన నా పక్షాన నిజంగా ఆట్లాంటి శ్రమను గనక ఇవ్వాల్సి ఇస్తే మనం సిద్ధపడి ఉన్నామా వామో శ్రమని చెప్పి పారిపోయి దాక్కుంటావా ఆదాయం దాక్కున్నట్టు దాక్కుంటావా జ్ఞాపకం చేసుకోవాలి శ్రమ కచ్చితంగా అనుభవించాలి మనం అతిశయపడాలి ఏది కూడా మనల్ని ఇది చేయకూడదు ఒకటో పేతురు ఐదు పది ఒకసారి చూసుకున్నాం దాంట్లో ఏం మాట రాసి పెట్టుందో ఒకటవ పేతురు ఒకటవ పేతురు ఐదు పది తన నిత్య మహిమకు క్రీస్తు నందు పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్తిరపరిచి బలపరచును ఎంత మంచి మాట తన నిత్య మహిమకు క్రీస్తు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు దేవుడు ఆయన నిత్య మహిమలో నిన్ను నన్ను ఉంచటం కోసం పిలిచాడు కొంచెం కాలమే మీరు శ్రమపడిన పిమ్మట అంటే మీరు పడాలి ఇంజక్షన్ చేయించుకుంటేనే ఆ సూది నెప్పి బలాయించుతేనే ఆ ముందు లోపలికెళ్తుంది రోగాన్ని తగ్గిస్తుంది నీకు విజయం కావాలి అని అంటే కొంచెం కాలం మీ శ్రమను అనుభవించక తప్పదు ఆ శ్రమను అనుభవిస్తే అప్పుడు తానే అంటే యేసు స్వయంగా మిమ్మల్ని పరిపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచు ఎంత మంచి మాట కొంచెం శ్రమ పడితే దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరుస్తానంటున్నాడు కాబట్టి మనం అతిశయించాల్సింది శ్రమల వల్ల మనకి దేవుడికి మనకి ఎటువంటి ఇరుకైనా ఇబ్బంది అయినా వేదనైనా శోధనైనా ఖడ్గమైనా కరువైనా ఏదైనా సరే మనకి దేవుడికి మధ్యలో గ్యాప్ పెంచేదిలాగా కాదు కాని దేవునికి దగ్గరగా చేసేదిలాగా ఉండాలి తర్వాత పేతు దీంట్లో అంటాడు మన బలం కురుస్తుంది మన బలపరుస్తుంది స్థిరపరుస్తుంది ఈ శ్రమ కాబట్టి శ్రమను మనం తప్పకుండా కలిగి ఉండేటాగున అయా నాకు శ్రమను అనుగ్రహించు దాని దాని ఆ శ్రమని ఆ మరి ఎదుర్కొనేటువంటి బలాన్ని జ్ఞానాన్ని శక్తిని నాకు అనుగ్రహించయ్యా అని చెప్పి నిత్యం మనం ఉండాలి మరి ఫిలిపిల్ రాసిన పత్రిక లో రెండు ఇరవై ఒకటిలో ఏ రాసిందో ఒకసారి గమనిద్దాం ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై చూస్తే అందరూ తమ సొంత కార్యములనే చూసుకొని గాని యేసు క్రీస్తు కార్యములను చూడరు నా సొంత కార్యాన్ని చూసుకున్నా నా బిజినెస్ చూసుకున్నా నా చదువును చూసుకున్నా నా ఆస్తిని చూసుకున్నా నా అంతస్తుని చూసుకున్నా ఒక రోజు వాటి వల్ల శ్రమ వస్తుంది ఆ శ్రమను తప్పుకునే బా తట్టుకునేటువంటి ధైర్యం ఉండదు ఇంకా నా సొంత పనులను గనక నేను చూసుకుంటే ఉండదు నువ్వు గనక చూసుకుంటే క్రీస్తు పని చేసినప్పుడు క్రీస్తులోచ్చి ఉన్నప్పుడు ఆ అనుభవం ఆ ఆనందం వేరు ఆనందం కావాలి అని అంటే శ్రమను అనుభవించాలి నా సొంత పనిని గనక నేను చూసుకుంటే క్రీస్తు కార్యాన్ని నేను చూడలేదు క్రీస్తు కార్యాన్ని నేను చూడాలి అని నా సొంత పనిని నేను తెగించుకోవాలా దూరపరుచుకోవాలా సొంత పని చేసుకోకుండా ఉంటున్నాను అంటే శ్రమను అనుభవించాల్సిందే తప్పదు సొంత పని చేసుకుంటున్నామంటే సుఖాన్ని అనుభవిస్తున్నాం దేవుని పని చేస్తున్నావు అని అంటే అనుభవిస్తున్నాం అదే మాట ఇక్కడ ఉంది అందరూ తమ సొంత కార్యములనే చూసుకుని చున్నారు కాని ఏసు చూడరు ఆయన కార్యాలను చూడాల ఆయన కార్యాలను చూడాలి అంటే ఈ లోకాన్ని ఈ లోకంతో సహవాసం మరి ఆ దేవునితో వైద్యం అని తెలుసుకోవాలా ఈ లోకం పెంటకుప్పుతో సమానంగా చూసుకోవాలా ఈ లోకంలో ఏదో ఒక రోజు మనం మరి మన పరుగును ముగించుకోవాలి కాబట్టి ఆ పరుగును ముగించుకున్నప్పుడు మరి నేను మంచి పోరాటాన్ని పోరాడాను అని చెప్పుకుంటారు ఎవరైనా చచ్చిపోయినప్పుడు రాసుకుంటారు వాడు తాగుబోతాడైనా సరే వాడి కార్డులో వాడి జ్ఞాపకార్థ కూడికి వాడు క్రైస్తవుడు కాబట్టి ఏమి వేస్తాడని అంటే తిరిగిపోతాయినా దేవుడిని ఎరగపోయినా మంచి పోరాటం పోరాడి దేనితో పోరాడాడు శ్రమలతోనా ఈ లోకంతోనా మరి నాలుగు ఆత్మలను రక్షించడంలోనా దేంట్లో వాడు తాగుడులో పోరాడాడు తిరుగుడులో పోరాడాడు ఈ లోకంతో ఈ లోకంలో ఉన్న సహవాసంతో పోరాడాడు అందుకే వాడు నిత్య అగ్నిలోకి పోతాడు కాని మనమైతే మంచి పోరాటం పోరాడాలి దేనితో పోరాడాలి దేవునితో దేవుని కలిగిన శక్తితో సాతాని సాతాన్తో పోరాడాలా మనం వాడి మీద విజయాన్ని అనుగ్రహించాలా శ్రమతో పోరాడాల శ్రమతో మనం పోరాడాల కాబట్టి ఇక రాసింది అదే అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కాని యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదు ఏసుక్రీస్తు కార్యాలను మనం చూసేవాడిలాగా ఉండాలి అంటే శ్రమను ఆశ్రయించే శ్రమను అనుభవించే ఉండాలి అది ఆనందంతో ఎంచుకునేవాడిలాగా ఉండాలి ఆఖరిగా మత మలాగి మలాకి రెండు పలహారు చూద్దాం చూసి ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తాను ఇక్కడ లాస్ట్ లో చూస్తే పదహారులో మలాకి రెండు పలహారు లాస్ట్ లో చూస్తే కాబట్టి మీ మనస్సును కాచుకునుడి విశ్వాసాతులుగా కాకుడి అని లాస్ట్ లో చూస్తే కాబట్టి మీ మనసులను కాచుకునుడు ఎట్లా కాచుకోవాలి చూడండి చక్కగా గొర్రెల కాపురం ఏం చేస్తాడంటే ఎక్కడ పచ్చిక బయలుంటే అక్కడ తీసుకుని వెళ్తాడు కాస్తాడు అక్కడ మళ్ళీ దానికి ఎక్కడా ఇబ్బంది వస్తుందని చెప్పి అనుక్షణం దాని దగ్గరే ఉంటాడు కాబట్టి మన మనసుని నిత్యం మంచి ఆహారం వైపు అంటే ఆధ్యాత్మిక ఆహారం వైపు వాక్యం వైపు దేవుని మీద శ్రద్దతో కలిగి ఉన్నావా లేదా అని కాచుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ మనం హెచ్చరించుకుంటూ మనలో మనమే దేవుని వైపు సాగేవారిలాగా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు శ్రమ వచ్చినా మనల్ని ఏమీ చేయలేదు ఆఖరిగా అంతిమంగా మరి విజయం మందే కురుస్తుంది కాబట్టి అట్టి జ్ఞానాన్ని అట్టి మరి బోధని దేవుడు అనుగ్రహించి ఈ రోజు హతసాక్షులుగా అవటానికైనా సరే సిద్ధపడేటువంటి జ్ఞానాన్ని మనసును దేవుడు మనకు అన్ని సంఘాలకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఈ కొన్ని మాటలు దేవుడు ఆశీర్దించ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర జీవం కలిగిన ఆయన జీవాధిపతి చూస్తున్న దేవుడా మాట్లాడుతున్న దేవుడానికి కొందనాలు చుదుర స్తోత్రాలను ఆయన ఈ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడారు నిజం ప్రభా మరి శ్రమను మేము ఆయుధంగా ధరించి ప్రభా శ్రమను ఎదుర్కొని ప్రభా అయ్యా నేను చూసి ఆనందపడేవాళ్ళ ఉండటకు వాటి జ్ఞానాన్ని కృపణ మాకును మరి క్రైస్త సంఘాలకు అనుగ్రహించండి మరి సంఘ కాపురకు కూడా ఇలాంటి భారాన్ని అనుగ్రహించండి శ్రమ గురించి ఎక్కువగా బోధలు వచ్చే విధంగా అయ్యా రాబోయే శ్రమల కాలం కాబట్టి శ్రమల కాలంలోనే ఉన్నాం కాబట్టి అయా శ్రమల కాలం అంటే అందరికీ ఊహించినట్టు ఆ నలభై రోజుల శ్రమల దినాలు ఈస్టర్ కాదు ఇప్పుడు రాబోయే మేము బ్రతుకు దినాలన్నీ మాకు శ్రమల కాలాలే ఆ నలభై రోజులు కాదు ఇప్పుడు వచ్చే శ్రమల కాలాలే ప్రభా అన్ని అన్ని విషయాల్లో ప్రభా ఈ కరోనా వ్యాధి ఇట్లాంటివన్నీ కూడా మాకు శ్రమలే ప్రభా వీటన్నింటిని ఎదుర్కొనడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు అందరికీ దయచేయండి ముఖ్యంగా ప్రభావ కరువు కడుగు అయినా ఉపద్రవ అయినా వస్త్రహీన ఏదైనా సరే అయ్యా నిన్ను ఎడబాయకుండా వెంటబడేవాడిలాగా ఉండేటప్పుడు అటు కృపను అటు ధన్యతను నాకును మాకును ప్రభావ క్రైస్తవ బిడ్డలందరికీ అనుగ్రహించమని ఇట్లాంటి టీచింగ్స్ అందరికీ అందే విధంగా మీరు సహాయపడమని ఏసారి శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి మచ్ మరోసారి జ్ఞాపకం చేసిన ఆయన మహిమపరచాలంటే ఖచ్చితంగా మనకు సాక్ష్యం అవసరం మనకు సాక్ష్యం ఉండాలంటే శ్రమ తప్పదు శ్రమ లేకుండా ఎవరు సాక్ష్యం పంచుకోలేరు నాకు శ్రమ వచ్చింది నాకు ప్రభు సహాయకుడు ఉన్నాడు అందులో నేను విజయం పొందిన సమస్త ఘనత ప్రభుకే అని చెప్పడానికి అవన్నీ మనకు అవసరం తర్వాత ఈ లోకంలో శ్రమ అనుభవించాడు ఎందుకంటే ఇది ఫారెన్ వరల్డ్ అనేది ఎన్నైకసార్ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది వాదమావం చేసిన తప్పు వలన పాపం వలన ఈ లోకము పతనమైంది ఆ రోజు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఈ ఫారెన్ వరల్డ్ వరల్డ్ లో మంచిది ఏముంటది ఏముండదు పరిపైనా ఈ యొక్క లోకంలో పర్ఫెక్షన్స్ ఏముండవు కాబట్టి రక్షణ పొందడము మనం అందుకే సంపూర్ణ లౌటకు సాగిపోదామంటాడు పౌరులు ఈ సంపూర్ణత కావాలంటే ఆ యొక్క బంగారం మన శ్రమలలో మనం శోధించబడుతుంటాము శుద్ధీకరించబడుతుంటము సంపూర్ణంగా ఆయన రాకర వరకు ఆర్థిక శ్రమించినప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం ఆయన కొరకు తేజరీలగలం కాబట్టి అటు అటువంటి తేజవాసుల సమూహంలో మొదలైన సమకూర్చుకుంటున్నాడు ఈ టైం అది ఈ ఈ శ్రమల కాలంలో ప్యూరిఫికేషన్ ప్రిపరేషన్ ఇది జరుగుతుంది ప్యూరిఫికేషన్ ప్రిపరేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఇవి జరుగుతున్నాయి ప్రపంచం కాబట్టి అందు మనం సిద్ధపడాలా అనిట్ల సిధపరచాలి అటువంటి టీచింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ ఈ ప్యూరిఫికేషన్ లో ప్రభు మనకి సహాయకంగా ఉండాలనేసి ముఖ్యంగా బ్రదర్ ఫీల్ లో ఉన్నారు కూడా ప్రభు వారికి నడిపించాలనేసి మనం ఈరోజు కామన్ పాయింట్ ఏంటి సార్ సార్ భాస్కర్ సార్ హలో ఈరోజు ఈ రోజు ఈరోజు కామన్ కామన్ పాయింట్ ఏంటి సార్ ప్రేయర్ పాయింట్ యూత్ గురించి చేసామా మనము యూత్ గురించి చేయలేదు సార్ యూత్ గురించి చెప్పారు కరెక్ట్ యూత్ గురించి చెయ్యాలి సార్ చేయలేదు ఈ రోజు కామన్ పాయింట్ అంతా యూత్ గురించి చేయాలి రెండోది ఏమో మన విశ్వాస కుటుంబాల్లో ఉన్నటువంటి యూత్ జనలు మళ్ళీ నామకారుద క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి డివిజన్లు విశ్వాస స్వభావంలో ఉన్నటువంటి విజన్లు సమర్పించుకుని దేవసేవకు మొదలుపరిచే విధంగా ఈ యొక్క నామకార్త క్రైస్తవులు ఉన్నటువంటి డివిజనులు వాళ్ళు సమకూర్చు పడేలాగునా ప్రభుత్వ ఆదాల దగ్గర నేర్చుకునేలాగునా కుటుంబం తోటి సమకూర్చు పడే సహాయం చేయాలని ఈ ఐందవ హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి యూజర్లు ఈ యొక్క సోషల్ మీడియా ఇతర మాధ్యమాల ద్వారా ఉన్నటువంటి దేవుని వాక్యం సాక్ష్యం పాఠం ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి దాని ద్వారా వాళ్ళు ఆకర్షిస్తే ప్రభుత్వం అమ్ముకోవాలని ప్రార్థు సార్ అదే అంశాన్ని జ్ఞాపకం తీసుకుంటే ఫస్ట్ నేనే లీడ్ చేయాలి ప్రార్థనలో భాస్కర్ సరే సార్ తర్వాత వేరే వాళ్ళు చేస్తారు ముగ్గురు కంటిన్యూస్ గా మీరు వన్ బై వన్ చేయండి ముగ్గురు నేను విజయ్ గారు లాస్ట్ కన్క్లూడింగ్ చేస్తారు ప్రేమికుల మరి తీసుకొచ్చినప్పుడు ఒకటి వారం అనుకుని వారు అనుకోవరకు నేతృత్వం కాదు అనుషణంలో సంకల్పంలో ఆశ్రెస్ మీరు ట్రైమ్ టైమ్ అనుకో ఏంటంటే ట్రైన్లు ఇంటివా నమ్మకం ఏంటంటే మీ స్వాస కుటుంబాల్లో ఉన్నటువంటి యువతని యూజన్లు ఎక్కువ నమ్మకం ఏంటంటే తల్లిదండ్రులు శ్వాసలు కానీ అనుకు ఏంటేవా బిడ్డలు ఏంటంటే లోకానికి దేవుడికి రెండు రేట్లు పడిపోయినటువంటి స్థితి కలిగి ఉంటున్నారు ప్రముఖమైనటువంటి విషయాలలో మనకి ప్రముఖమైన తండ్రి అనేక రకాలైనటువంటి విషయాలకు సేవలకి ప్రేమికుల ఏంట ఇ ప్రేమిడు దేవా ప్రేమి దేవాలయా కుటుంబాలను పాత్ర అనుకోవడం దేవండి పాత్ర తీసుకుంటుంది అయ్యాన గురించి ప్రేమల గురించి దేవాదముల మిగిలిన వల్ల మీరు వారి ఇర్లాంటి విధంగా దేవాళీ ప్రత్యేకంగా దేవాలు సందర్శండి ఇంగ్లీషన్ ప్రజలు సందర్భం తండ్రి దేవాళు లోకంలో ఉన్నటువంటి దేవాహాని వార్త ఇంగ్లీషన్ ప్రజలు మరి to that as a matter of ప్రేమ కలిగిన తృప్ కలిగిన మా పియతరలో కొత్త తండ్రి దీవాధిపతి ఇంకా నేడు నిరంతరము హే కరీత ఉంది మా గొప్పదేవ సర్వ గుానిధి వాసత్వ సంపూర్ణుడ మహాగణ మహోన్మతుడ పరిశుద్ధుడ నిత్య నివాసం మా తండ్రి మా దేవ ఆయన ఏదేకాల సమయం ఉందని ఆయన ఈ విధంగా మేమందరం ఆన్లైన్ లో కూడి ఆయన ప్రార్థించడానికి తగ్గ మా విన్నపను మా విజ్ఞాపము తండ్రి మీరు చెందుకు తీసుకురావటానికి తగ్గ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు చెల్లించుకుంటున్నాం మేము వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తగ్గు మమ్మల్ని అందరినీ తగ్గ ఈ విధంగా మీరు కలిపినందుకు చెల్లించుకుంటున్నాం మా దేవ నిత్యోగ రక్షణ భాగ్యం ఆయన మా పాపం గురించి తో బలిగములు పెట్టి ఆయన మీ మా తండ్రి మా దేవ మా పాపం ఎవరు తీసుకువెయగల మమ్మల్ని ఎవరు ప్రభు నరకం ప్రశ్నించగలండి ఆయన అది మా నీతి కాదు మా భక్తి కాదు ఆయన మా పరిశుద్ధత కాదు మా క్రియలు కాదు తండ్రి ఇది కేవలం మీ కృపను ఆయన స్తోత్రం చెల్లించుకుంటున్నా మా దేవా తండ్రి ప్రభా మా జ్ఞానం కార్యము మేము ఊహించడం నాకు మేము పరిశోధింప జానటువంటి క్రియలు అద్భుత క్రియలు మా జీవితాలు చేస్తారు తండ్రి ఆయన మమ్మల్ని ప్రభా ఈ విధంగా తండ్రి మీరు ఆకర్షించి ఏర్పరచుకొని తండ్రి ప్రభా నాయన మీ ప్రియ కుమారుని అందరి తరలోక విషయంలో వారి సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి చూసుకుంటాం రాబోయే యుగంలో నాయన మీ మాకు మహాద్యులు చూడాలని తండ్రి ఈ కుమారునితో పాటు ప్రభుత్వ మమ్మల్ని లేపి ఆయనతో పాటు కూర్చున్నబెట్టినందుకు చూసినట్లు శ్రోతలు మా దేవ మా తండ్రి ఇంత గొప్ప దేవుడు ఆయన ప్రభు అంతే కాకుండా తండ్రి నాయన నేను తండ్రి యొక్క వ్యవసాయము పని చేయాలని మీతో గత పని వరకు మమ్మల్ని పనిలో భాగస్థులుగా మమ్మల్ని చేశారు తండ్రి మీకు స్తోత్రం ఎంతో బలహీనము బృద్ధిహీనము అజ్ఞానము అవివేకులైన మాయడల ప్రభు అయిన మీరు ఇచ్చిన పనిని బట్టి మీరు చీర్చించిన కృపణ వచ్చి ప్రభావ మీకు తోచుకుంటున్నారు తండ్రి మా ముఖ్యంగా తండ్రి ఈ రోజు ఆయన ఈ ఇక్కడ ఆయన ఈ మైగ్రెంట్ వర్కర్స్ మధ్య తండ్రి ఈ వార్త ప్రకటించడానికి బాబా మిరుచిన కుక్కని బట్టి స్తోత్రం ఆయన మీరు ఎన్నుకున్న వారి వద్దకు తండ్రి మీరు తీసుకున్న ఆహారము అంతకంటే ముఖ్యంగా నాయన పర సంబంధమైన ఆహారాన్ని ఆత్మీయ ఆహారాన్ని తండ్రి వారికి ఇవ్వటానికి ప్రభావ మిరిచిన కుక్కని ఆయన వారందరితో ఇండివిజువల్ గా మాట్లాడటానికి ఆయన మీ నామాన్ని ప్రచురించడానికి మీ స్వార్త చెప్పడానికి తండ్రి మీరు చేసిన సహాయం పెట్టి చూస్తుంది ఆయన వారిని అందరిని జ్ఞాపించేసుకోండి మా తండ్రి వారిని దర్శించండి కదా వారి హృదయాన్ని కదిలించండి నాయన సత్యం వైపు నాయన జీవం వైపు తండ్రి వారిని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు తండ్రి వారి ఇంకా అమాయకులు తండ్రి ఏం క్రియ తెలియని వారు నాయన వారు ప్రభా మూల విగ్రహాల నుండి వాళ్ళు నాయనకు ఆరాధిస్తున్నారు వాటిని నమ్ముకుని బతుకుతున్నారు సొబ్బ సహాయం చేయండి తండ్రి ఆయన చూపించండి ఆయన ముఖ్యంగా ఈ రోజు సొబ్బా యవనస్తుల గురించి కార్ తీసుకుంటున్నాను సహాయం చేయండి మా తండ్రి మా దేవ యవనస్తులు శులు సైతనుడు అంత శక్తులు శరీరం లోపల ద్వారా అంటే వాణ్ణి బంధించిన ఆయన డ్రగ్స్ కి మద్యానికి సిగరెట్లకు మరియు ఇతర నాయన తండ్రి దురాలవాట్లకు వాళ్ళు లోనే తండ్రి నాయన వారి జీవితాలను అంతా పాడు చేసుకుంటున్నారు ప్రభావ ఏమైనా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తండ్రి సహాయం చేయండి నాయన చూపు చూపించండి నాయన వారికి మనసులో శాంతి లేదు ప్రభావ ఇతర నాయన సమాధానం లేదు వాటికి వాటి గురించి పాకులు ఆడుతున్నారు ప్రభావ వాళ్ళు నాయన బలవుతున్నారు ప్రభావ సహాయం చేయండి తండ్రి కర్ణించండి నాయన ప్రభావ ఏమైనా ఒక బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని దర్శించి మీ వైపు ఆకర్షించుకోవాల్సింది వేడుకుంటున్నాం ఈ వాక్యం పంపించండి నాయన వారిని స్వస్థపరచండి మానసిక స్వస్థత మానసిక శాంతి మానసిక సంతోషం ముక్కుగా వారి దైవం దయచేవాల్సింది ప్రార్థిస్తున్నాం లోకం ఏది తృప్తిపరచలేదు పెరిగి వారి యొక్క నాయన ఎంపీ వాయిడ్ హృదయాన్ని నాయన ప్రభావం ఆత్మ నింపవలసి ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఈ విధంగా ప్రతి విషయంలో మీరే మా చాల దేవుడుగా ఉండి వారి నడిపించవలసింది కూడా ప్రార్థిస్తుంటున్నాం జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవ యవనస్తు జ్ఞాపకం చేసుకున్న తర్వాత సహాయం చేయండి ఆయన వారిని అందరినీ ప్రభు వారు మీకు సంపూర్ణంగా సమర్పించుకుని కంటి నైనా మీ భయభక్తులు కలిగి నాయన ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి యవనంలో మీ కాడు ఎత్తుకుని ప్రభు మీద నేర్చుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి ప్రభావ మీ వాక్యమే వారి నాయన వెలుగు అను పాలన దీపముగా ఉన్నట్లుగా సహాయం చేయండి ఆయన ప్రతి ఒక్కరు యవనస్థుతో వారి ద్వారా మీరు ప్రభావ ఏదైతే ఉద్దేశించారో సంపూర్ణ నెరవేర్చవలసింది ప్రార్థిస్తుంచిన ఆయన స్వార్థికులను లేపండి బోధకులను లేపండి నాయన ప్రభావ వారిలో వారికి మీ ప్రేమను దయచేయండి ప్రభావం జ్ఞాపించుకోండి ప్రభావ అంటే లోకంలో అనేక ఆకర్షణలను వారిని తగ్గించడం ప్రభు సహాయం చేయండి నాయన ప్రభా మీరే సమస్య అయింది వారిని ముందు నడిపించవలసింది ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి కెరియర్ విషయంలో కూడా సహాయం చేయండి చెల్లించుకుంటూ ఆయన మమ్మల్ని మా సమస్యని హస్తగతం చేసుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా పుాలకుడు సుఖబెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి తీసుకునే మీటింగ్ ఉంట ప్రేమల్లో సభా నేను మర్చిపోయి వారుగా ప్రేమల్లో ఆలోచించే ప్రేమల్లో సభించేవారుగా సభ అలాంటి జీవితము సభానికే ఇంకా ఏమి చోటు లోకంలో ఉన్న అసలు ఏ ఆర్చించిన చట్టాలు అది మొత్తం కోర్టు ఎందుకు అండి వాసుల ద్వారా ప్రభావం మాట్లాడుతున్నారు మమ్మల్ని లోపల ఉన్నారు ఇలాంటి భయంకరమైన ఎలాంటి ప్రజలు ఇటువంటి కుటుంబాలు ఆత్మీయ కుటుంబాలుగా మీరున్నారని అంటే పోతే రక్షణ పొందాలని కుటుంబాలుగా ఎన్నో సేవించాలని ఏ నిర్చాలి జరుగుతుంది ఏదైనా ఈ రోజు లేకపోయింది కుటుంబంలో స్వాసం చేశాడని ఈరోజు అదేమైనా ఎన్నో రోజు పాటుకోవడం వస్తుంది పూర్తి కుటుంబం అంతా కొంచెం రాజకీయ కుటుంబంగా ప్రభావానికి వస్తానన్న ముందు చనిపోయారు వాళ్ళకి ఈ క్రైస్తవ యూత్ నాటండి వీటి కూడా వాళ్ళకి తయారవుతున్నారు జుట్లు వాళ్ళ రైస్టైలు వాళ్ళ హెయిర్ స్టైలు అయినా వాళ్ళ బతులు అన్ని కూడా సరేలాగే తయారవడం వల్ల ఎవరు లోకత్తులు ఎవరు క్రైస్తరానికి మంచి బోల్ తెచ్చేయండి మంచి ఆహారం తెచ్చేయండి ప్రభావిని దాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు చేయడం అభివృద్ధి మాత్రం కూడా దాన్ని భయపడుతున్నారు లోపం ఎవరు లోపంలో ఉన్న విజయ్ బ్రదర్స్ కంక్లూడింగ్ ప్రార్థన చేస్తూ ఆశీర్వాది పంపిస్తారు మీరు లాస్ట్ ప్రేయర్ చేస్తారు లాస్ట్ ప్రేయర్ చేసి కంక్లూడింగ్ ప్రేయర్ ఆశీర్వాదం అనుకోండి నేను చేస్తాను సార్ పరిస్థితుల పరిస్థితుల పరిస్థితుల జీవం కలిగిన జీవాధిపతి నీ కొందర స్తోత్రాలుగున్నా ఈ రోజు ఇవ్వబడినటువంటి అంశాన్ని బట్టి నీ కొందా అనుకోవాలి గురించి ప్రార్థన చేయొచ్చు గురుతో మీరు చేసుకోనండి రాజా మా దేశంలో ప్రభా చాలా మంది యవనస్థులు ఉన్నారయ్యా మరి అన్ని రకాల యవనస్థులు ఉన్నారు ప్రభా నేను ఎరిగిన వారు ఎరగని వారు ఉన్నారు ప్రభా అయ్యా మరి నీలో ఉంటూ ప్రభా దారి వారు ఉన్నారు ప్రభా చాలా మంది ఉన్నారయ్యా అన్ని మతస్థులు ఉన్నారు ప్రభా కృప్త జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ బిడ్డలైన వారిని ఇంకా బలంగా వాడుకోనండి నీ బిడ్డలు కాని వారిని నీ రాజ్యంలో చేర్చుకోనండి దేవా ప్రభా నీ వైపు తిరుపుకుండయ్యా అయ్యా నీలో ఎదుగుతున్న వాళ్ళు పడిపోయి ఉంటే వారిని తిరిగి ప్రభా నీలో మళ్ళీ ఎదగడాన్ని కుట్టున అనుగ్రహించండి నీలో ఉండడాన్ని కుట్టును అనుగ్రహించండి దేవా ప్రభా సత్యమైన బోధ విని ప్రభాని ప్రతి ఒక్కరికి ప్రభా మీరు అనుగ్రహించండి ఎంతో మంది ప్రభా మరి అల్లరి చిల్లరవుతా ఉన్నారు బానిసలు అవుతున్నారు ప్రభా వారి చిత్త ప్రభా వారి రక్షించండి సన్మార్గంలో ఉంచండి ప్రభా నీ బోధకు మరి కట్టుబడే విధంగా ప్రభా కుటుంబాన్ని కలిగించండి మీరు సహాయం చేసి ప్రభా తోడుగా నిడుగుంది ప్రతి ఒక్కరు మీరు నాపకం చేసుకుందండి మీ శక్తి కలిగి నామని అడిగి వేడుకుంటారు చివరి ప్రార్థన చేసినాక మన విజయ గారి లాస్ట్ కంక్లూడింగ్ ప్రార్థన చేస్తారు అన్ని అంశాల గురించి చేసి ఆ బెడిక్షన్ ఇస్తారు పర్షుదర్ వరకు తండ్రి వదనాన్ని అయినప్పుడు ముఖ్యంగా వీరే కాలం నుంచి ఒకటి మీరు మమ్మల్ని కాచి పనులు మీకు ఎంత వదనానికి ఒక ప్రార్థన దశలో మీరు సహాయకులు కూడా నడిపించండి వాళ్ళు వచ్చేటప్పుడు మా సహదాసులు అయిన బ్రదర్స్ అయినప్పుడు ముగ్గురు అక్కడ సేవలు ఉంటుండగా మీరు వారిని కనికరించండి వారి చుట్టాటిని కంచి పెట్టండి కాబరాలు వేచేయండి ఎంట సరే తర్వాత లేకుండా మీరు కాపాడండి వాళ్ళు చేసిన ప్రతి పనులు విజయమని గురించండి అందరిలో మీరు సత్యాన్ని ప్రదర్శించడానికి సహాయపడండి పనులు కానీ విజయండి సురక్షితంగా ఇంటికి చేర్చండి ముఖ్యంగా ప్రభావం ఎవరస్ అని ఆదరించండి ప్రభావం కనుకరించండి రక్షించుకోండి ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ టీచర్స్ వాళ్ళే కాబట్టి వారిని అభిషేకించి నడిపించమంటూ ఆర్థిస్తున్నాం ఒకటి ఈ ఆర దాంట్లో మీరు అధిపత్యం సహోదర ప్రేమ ఎంతో ముఖ్యమైన అది మేము చూపించలేగన కనపరచేలాగా పాటించలాగానే సాయపడమని ఆర్థిస్తున్నాం ఆటంక పంచప్రతి చీకటి దురాత్మంత కార్యశక్తులని కేసు కలిస్తు పరిశుద్ధ నామం పాదాలను ప్రతిస్తున్నాం కాలేజీగా మీరు మహిమనుందండి ఒక ప్రతి ఒక్కరు ఆయకత్వం మీరు చూపించిన ప్రేమలో నడిపించాలని ఆదిస్తున్నాం అదే ప్రేమలో చివరి వరకు నేను చెందిలాగా సాయపడం ఎందుకంటే చివరి కొండరికి నీ యొక్క ప్రేమనే అని కోరించి రాష్ట్ర పత్రిక అన్ని ఆగిపోతాయి రూపావల ఉంటుందన్నారు నేను సాగులాగా సహాయపడమని నిలబెట్టి నడిపించుతున్నాం తండ్రి ప్రార్థన చేసి వివరించింది అండి ప్రభా జీవం గలదేవా విస్తబడిన వాక్యము అది ప్రభావం ఆయన క్రమలలో ఆయన మేము ఉండవలసింద్రబాబు ఆ క్రమల వలన కలగబోయే మహిమ ప్రతి ప్రభా అది మాకు ఆయన క్రమలలో మేము పాలు పొందేటప్పుడు అట్లాంటి మనసును దాయిచేయండి ప్రభావ ఆయన నిగ్రహమును దాయిచేయండి ప్రభావ ఆయన మీ ప్రేమ భక్తి ఉన్న ఏడలు ఆ క్రమలను మేము ఓర్చుకున్న వారంలో ఉంటాము ఆ ప్రేమను కూడా దాయిచేయండి భక్తిని దాయిచేయండి యదార్థతను దాయించండి తండ్రి ప్రభావ ఎల్లప్పుడూ నాయన నీకు ఇష్టలుగా బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి టీం వర్క్ గా సాధిస్తున్న ఈ యొక్క ప్రేయర్ పాయింట్స్ తండ్రి ప్రభా వాక్యము పాటలు తండ్రి ప్రభావ మీరు మహిమ పొందుకోండి మాకు కూడా జ్ఞానమును తెలివిని దాయించండి మాలో తండ్రి ప్రభావ మీకు వ్యతిరేకమైనది అపవిత్రమైనది ఏదీ లేక తండ్రి ప్రభా మేము నింద్ర రహితులుగా చివరి దినం వరకు గడుపుటం మాకు సహాయం చేయండి మాతో కూడా మీరు ఎల్లప్పుడూ మా సహోదరులు తండ్రి ప్రభు అవుట్ రీచ్ కి వెళ్లి ఉన్నారు ప్రభు అక్కడ కార్యాలను జరిగించండి అక్కడ ఎవరికైతే కువార్తను ప్రకటిస్తారో వారిలో మారుమనస్సును కలిగజేయండి తండ్రి వీరికి మంచి ఆరోగ్యం దాయిచండి ఇమ్యూనిటీ పవర్ స్టామినాను దాయిచ్చేయండి ప్రభు అక్కడ జరుగుతున్న మినిస్ట్రీని నాయన అలింపచేయండి ప్రభుత్వ అక్కడ వ్యతిరేక శక్తులు ఏ ప్రభావం కలుగుతున్నగా సహాయం చేయండి వారితో మీరు ఉండండి ప్రభు ఇంకా జ్ఞానం దాచేయండి ఇంకా ధైర్యమును దాయిచేయండి మీ పట్ల ఆసక్తిని దాయిచేయాలి ప్రత వేళను కలగజేయండి ఈ సమయం కావాలి ప్రభావతరమై ఉన్నది ఇప్పుడు రాకడ అంతముగా ఉన్నదని ప్రతి ఒక్కరు గ్రహించుకునే తప్ప నాకు మాకందరికి చేయండి ఎల్లప్పుడు మేము భయం వణుకు భక్తి ఈ ఉండాలి ప్రభు నాయన ఇక్కడ మేము కుడికి ఎడములకు తొట్టిల్లకూడదు నాయన ఒకవేళ తొట్టిల్లి ఆ నరక పాత్రలకు మేము వెళ్ళకూడదు మేము బోధించిన మానవరే తర్వాత ప్రభు చివరికి నాయన మేమే అక్కడ కాలిపోకూడదు ప్రభు మేము ఆయన విశ్రాంతి అనేకులను రక్షించాలి ప్రభు ఆ విధమైన మనస్సును మాకు దయచేయండి తండ్రి ఈ రోజు జరిగిన ఈ ప్రే ఈ యొక్క వాక్యము తండ్రి ప్రభా వీటిలో మీరు మైన పొంది ఉన్నారని మేము నమ్మస్తున్నాం తండ్రి మాకు సహాయం చేయండి ప్రభా ఇంకనూ గొప్ప కార్యాలయం చేయండి తండ్రి ప్రభా ఆయన ఇంకను తండ్రి ఆయన మీ ఎడలో ఆయన ఆసక్తి కలిగి ఆయన అనేకులకు కనివిప్పు కలిగిలాగా ఒక మిషనరీలో ఒక బోధకుల తండ్రి ప్రభా మేము బోధించేలాగా తండ్రి శ్రమపడము సువార్థికునే పని చేయము అన్నిటిలో మితముగా ఉండము అని మీరు చెప్పి ఉన్నారు ప్రభా పౌరు భక్తుడు తండ్రి ప్రభా ఆ విధంగా మేము పాటించి తండ్రి ప్రభా మా జీవితంలో అనుభవించుకొని తండ్రి అనేకులకు మాదిరికరకంగా నిజమైన క్రైస్తవులు మాదిరికరకంగా మేము ఆ భక్తి ఎల్లప్పుడు ప్రతి క్షణం మాకు సహాయం చేయండి మేము దేవుని పిల్లలం ప్రతి క్షణం మేము గుర్తుంచుకోవాలి ప్రభా సహాయం చేయండి ప్రభా పైభక్తి కాక తండ్రి ప్రభా లోపల నుంచి మేము ఉండేలాగా సహాయం చేయమని తండ్రి యువనులను జ్ఞాపకం చేసుకోమని కరోనా బాధితులను జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రభు యువనులు పిల్లలకు కాపాడమని సహాయం చేయమని తండ్రి ప్రభు నాయన జాశ్వాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇంకో జాశ్వా పెద్ద జాశ్వాని చిన్న జాశ్వాని అభిషేక్ని నాయన జ్ఞాపకం తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి జీవితాలు మీ చేతులు కపచిపోయినా ప్రభు ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాం ప్రభు వారి జవాబుని దయచేయండి ప్రభు మీ అనుకూల సమయంలో మేము పొంది ఉన్నామని నమ్ముతుంటున్నాం ప్రభు గొప్ప కార్యాలను మేము ఆశిస్తూ ఏ పరిశుద్ధిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మేండి మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసము ఇప్పుడునూ ఎల్లప్పుడున్న సకల పరిశుద్ధులకు టీమ్ ఉన్న సభ్యులకు తోడై ఉండున బ్రదర్స్ అందరికి వదనాలు చిత్రాలు ఈ రోజుకి మనం ప్రార్థనలు ముగించుకుంటున్నాము భాస్కర్ గారు అంటే ఆన్లైన్ ఐ థింక్ భాస్కర్ క్యాన్ టేక్ ఓవర్ ఉందా చక్రీవర్ తీసుకోండి నెక్స్ట్ యూ కెన్ బీడర్స్ word preparing us mm. for an uh, time the sort of word of preparing the What What up, up. Yeah, last aprn we are, so are mm. administering uh, the last two sessions that